నేను మీ మీనాక్షిని పెళ్ళ తరుచుకున్నాను పన్నారేస్తాను పెద్దవాడిని కనుక చెప్తున్నాను ఇటుపక్క సూర్యుడే అటుపక్క ఉదయం నుంచి మహి ఒక్కసారిగా మాదనిమ్ము ఏడు సముద్రము లేకముగా ఇంక స్త్రీ మల్లు భూమిపై చలగనిమ్ము అత్యంత అభిమాన శాకము ఇలా నుండి గోంగూర తొలగనిమ్ము ఏటమ్ బాంబులో హైడ్రజన్ బాంబులో పిడుగులై భూమి మీద ప్రేలనిము ప్రళయకాల మహోగ్రత ప్రబలనిము కానీ మాయాయ్ అగ్గో మళ్ళీ హరిహరాదుల దిగి వచ్చి అడ్డగించి కూడాదన్నను మీ విడబోను ఆరు మూడైన పెండాడి తీరుతాను తీరుతాను